సౌందర్యం ఏమిటి దాని స్వా దాని రుచి ఏమిటి దాన్ని చరిస్తూ దానిని కూడా దర్శిస్తే శ్రోత్ర శ్రోత్రం ఇది ఇంద్రియముల వెనుక ఇంద్రియములను ప్రేరణ చేస్తూ ఉండే ఆ ఇంద్రియముల వెనుక శక్తిని దర్శించే ప్రయత్నం వివేకం దీనివల్ల ఇది మంచి మెడిటేషన్ ఇది దీనివల్ల ఏమవుతుందంటే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 ఆ దృశ్యాన్ని చూచే ద్రష్ట చూపు ఆ చూపుని కూడా మీరు చూస్తే అప్పుడు మీకు రెండు అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి దృశ్యము రెండు ఆ దృశ్యాన్ని ప్రకటి మన ముందు ప్రదర్శిస్తున్నటువంటి చూపు చూపు ఉండాలి కదండీ చూపు లేకపోతే చూడబడిదేమన్నది ఈ రెండు కూడా మీ పరిగణనలోకి వస్తాయి ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ చూపులో ఉండే మహిమ ఏమిటో మీకు అనుభవానికి వస్తుంది చూడబడేది మిథ్యా అని పాఠంలో చెప్పినప్పుడు అంతే ఎందుకంటే ఈ చూపు ఎప్పటికీ మారుతుంది అవినాశి హయాసి చూడబడేది అలా మారిపోతూ ఉంటుంది జగత్తు మిథ్య అని చెప్పిన మాట చాలా చక్కగా అవగాహనకు ఎవరో ఒక పండితుడు నాతోటి ఏమైనా జగత్తు మిథ్యని ఎలా ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి అన్నారు నేనున్నాను ఎందుకు ప్రూవ్ చేయాలని నాకేం పనేం లేదా నొప్పిగా కూడా ఉంటుంది మీతో పడి వాదించి మిమ్మల్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏమున్నది మీరు ఎప్పుడైనా దర్శనము చక్షుష చక్షుహో అని కెనోపనిషత్తులో చెప్పిన ప్రకారంగా మీరు ఆ నేత్రేంద్రియము వెనుక ఉండే సామర్థ్యం ఏమిటో మీరు దర్శించి వివేకాన్ని అభ్యాసం మీరు చేయండి చేసే అప్పుడు మీరే అవగాహనకి రండి మీరే తెలుసుకోండి అది మిథ్యని నేను మీకు ప్రూవ్ చేయాల్సిన పూచి నా ఉంది అని చెప్పాను ఇదే డిస్ప్యూటేషన్స్ వల్ల ఏం తేలుతుందండి ఇప్పుడు ద్వైతవాది నేను కూర్చుని సభ పెట్టి డిస్ప్యూటేషన్ మేము వాదించామనుకోండి అసభలో మీ సంఖ్య ఎక్కువ ఉంటే నేను నన్ను జయహో జయహో అంటారు మీ సంఖ్య కంటే ఆయన ఫాలోయర్స్ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి జనరల్గా ఎక్కువే ఉంటుంది ఆయన మొత్తం పటాల వంతా వేసుకొచ్చారంటే మిమ్మల్ని నన్ను కూడా వాళ్ళు జయ జయ ద్వారాల్లో మునిగిపోయేట్లా చేస్తారు ఆయనే నెగ్గుతాడు మనమేం నెగ్గిది కాబట్టి డిస్ప్యూటేషన్స్ వల్ల ఏమీ తేలుతుంది ఏమీ తేల్దాం కాబట్టి మీరు పరిశీలించి ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే సరిపడుతుంది కాబట్టి ఇంద్రియ శక్తులతో వివేకాన్ని అభ్యాసం చేసినప్పుడు జగత్తు మిథ్య అనే సత్యము బాగా అవగాహనకు వస్తుంది తద్వారా భోగాసక్తి తగ్గుతుంది ఎందుకంటే ఇంద్రియాలే ద్వారానే భోగములందో ఆసక్తి ఉంటుంది టీవీ చూస్తున్నారనుకోండి సం సోపోపెర టీవీలో వస్తూ ఉంటాయి అది చూస్తున్నారనుకోండి అది చూస్తుండగా హఠాత్తుగా ఈ ఈ టీవీ సీరియల్ని చూసే చూపి ఏమిట్రా అది అది చూడటం ప్రారంభించారనుకోండి ఇంక టీవీ సీరియల్ దాని పసంతా పోతుంది అక్కడికే పోతుంది నేను ఇట్స్ భోగాసక్తి తగ్గిపోతుంది అది రెండో రకం వివేకం మూడో రకం వివేకం మనస్సు మనస్సుతో మీరు వివేకం చేసినట్లయితే సుఖదుఖముల ఎడల ఉండేటువంటి భ్రాంతి పోతుంది సుఖయంత ఎడల ఉండే రాగము నాకు సుఖమే కావాలి దుఃఖయ్యడల ద్వేషము దుఃఖం నా దరిదాపులకి రాకూడదు అనే ద్వేషము ఈ రాగద్వేషాలు సుఖదుఖాలయ్యల మనిషి వాటితో బతుకుతూ ఉంటాడు వాటి వల్లనే నెక్స్ట్ జన్మ కూడా అవే నిర్ధారణ చేస్తాయి ఈ రాగద్వేషాలే సు సుఖదుఖముల నుండి వివేకం నిర్మాణం అవుతుంది ఎందుకంటే సుఖదుఖములకు లోకస్ మనస్సు తద్వారా వీడికి రాగద్వేషముల యొక్క పట్టు నుంచి బయటపడిపోతాడు అబ్బా ఎంత గొప్ప వివేకం కాబట్టి ఈ వివేకానికి ఇది మొదటి అడుగు తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని గృణ సంయాతి నవాని దేహీ సో భాష్యం ఉందాము వాసాంసీ వస్త్రాన్ని జీర్ణాన్ని దుర్బలతాంగతాని ఆయన పదానికి పదం అర్థం దీని తిలలో మన వాళ్ళు ఏమంటారు ముక్కస్ ముక్కార్థ అంటారు అంటే ముక్క ముక్క అంటే చిన్న పీస్ ఆఫ్ వర్డ్ అండి ఈ ముక్కకు ఆ ముక్క అర్థం వాసాంసి ఒక ముక్క ఆ ముక్కకు అర్థం ఏంటి వస్త్రాని ముక్క మొక్కకి మొక్క అర్థం జీర్ణాన్ని ఆ మొక్కకి దుర్మల దాం కదా అని రెండు ముక్కలు వచ్చాయి ఇక్కడికి అలా చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ చాలా గంభీరంగా ఉంటుంది భాష్యం ఇక్కడ గాంభీర్యానికి స్థానం ఏం లేదు కనుక ఊరికి అర్థం చెప్పేస్తున్నారు జీర్ణమయ్యాయి అంటే దుర్బలం అయిపోయినాయి ఇంకా బలం లేదు ఇప్పుడు చొక్కా ఉప్పుదానికి చిరిగిపోతుంది తొడుక్కుందామని చెప్పేసి ఇలా ఉప్పి ఇలా వేసుకుందాం చిరిగిపోతుంది ఇంకా అలాంటి చొక్కాని ఇచ్చేసి ఏం పెట్టుకుంటాడండి అది అది అవతర పారేసి సో జీర్ణాన్ని అంటే దుర్బలతాంగత అని శిథిలమైపోయాయి దేహం కూడా అలాంటిదే కాబట్టి ఎవరైనా మరణించారనుకోండి అమ్మాయ పైకి అనకూడదు చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే బాగుండదు కానీ మామూలుగా దాని దృష్టికోణం ఎలా ఉండాలంటే ఒళ్ళే పాపం చాలా దుఃఖపడుతున్నాడు జీవుడు ఆ దుఃఖం నుంచి విముక్తుడైపోయాడు శుభం భూ అని అనుకోవాలి పైకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు బికాస్ సమాజంలో మరణం గురించిన దృష్టికోణం అంతా గడబెడగా ఉంది కదా అందు గురించి పైకనేది కాదు కానీ మన అంతటా మనం స్పష్టంగా తెలుసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మరణ భయం పోతుంది మరణ భయం పోతుంది అంతే ఎందుకంటే మరణాన్ని గురించి భయపడ్డానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరణం అనేది ఆత్మస్వరూపానికి నా స్వరూపానికి లేనే లేదు దాని గురించి చింతచేసిది లేదు అస్తు సో దుర్బలతాంగత యథా లోకే అది యథాగిత అర్థం యథా అంటే లోకే దృష్టాంతం అనమాట లోకంలో ఎలాగైతే అని అర్థం పరిత్యజ్య ఓ విహాయ పరిత్యజ్య విహాయ అంటే పరిత్యజ్య విడిచిపెట్టి నవాని అభినవాని ఉంటే నవానీకి నవాని అంటే అర్థం బాగుండదు కదా అని నవానీకి అభినవాని అంటే కొత్త ఈక్వల్ టు కొంగ్రోత్త అని అర్థం అభి అభిజత చేశారు ఉంకే అర్థం అంతే అభినవములు గృహాతి ఉపాదత్తే స్వీకరించుచున్నాడో అనర్థం ఉపాదత్తే అంటే స్వీకరించటం నరహ పురుష మనిషి మనిషి పురుష అంటే మగవాటిని కాదండి మనిషి అని అర్థం మనిషి అంటే జెండర్ ఏమీ లేదు అక్కడ పురుష పురుష నరహ అన్న పదానికి పురుష నరహ అంటే చెప్పాను కదండి వినాశము లేనిది పురుష కూడా అర్థం అదే పురుషేతే ఇది పురుష దేహమునందు ప్రకటమవుతూ ఉండే ఆత్మ దేహానికి వినాశముంది కానీ ఆత్మకి వినాశము లేదు అని అభిప్రాయాలి అపరాణి అన్యాని అపరాలంటే అపరములు అంటే అన్యములు అని అపరములు అంటే కందులు వినువులు అని కాదు వాటికి కూడా పేరు ఎందుకు వచ్చిందంటే మీకు వాళ్ళు ఏం చేస్తారంటే వరి పండిస్తారు వరి మళ్ళీ వరి ఈ రెండు వరి మధ్యలో మరో పంట పండిస్తారు అపరము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 అదే విధముగా యథాలోకే ఎలా అయితే లోకంలో ఈ చొక్కాలు మార్చుకోవటం అనే దృష్టాంతం ఉన్నదో అదేవిధంగా శరీరాన్ని విహాయ దానికి అర్థమేం చెప్పట్లేదు ఆయన దేహములను విడిచిపెట్టి అన్యాన్ని ఆ జీర్ణాన్ని శరీరములను విడిచిపెట్టి అన్యాని ఇతరములైన శరీరములను సంయాతి సంగతి చక్కగా పొందును అని అర్థం కాబట్టి ఈ శరీరం విడిచిపెట్టేశాడు అయో చచ్చిపోయాడు చచ్చిపోయాడు ఏమిడి చచ్చిపోవడం ఎవళ్ళు దుఃఖిస్తున్నవాళ్ళు ఎవరు ఆయన చచ్చిపోయాడని వీడు దుఃఖిస్తున్నాడు వీడు ఇప్పుడు డబ్బు ఒకటి నలుగురు కొన్నా డబ్బు ఎవరో కొట్టేశారు అనుకోండి అప్పుడు ఒకడు ఇంకొకటి ధనాల నాశాన్ని గురించి దుఃఖిస్తే దానికి ఎవరైనా అర్థం ఉందా ఎనీవే సో చచ్చిపోయాడని వీడు దుఃఖిస్తున్నాడే వీడు ఎవరో పోనే శాశ్వత కాలం బతికివాడు వాడు చచ్చిపోయాడు దుఃఖిస్తాడు దుఃఖించడానికి కూడా సందర్భం ఉండాలి కదా ఏదో ఈ దుఃఖం అనేది కూడా ఎలా ఉంటుందంటే దుఃఖించాలి కాబోలని దుఃఖించడం దుఃఖించాలి కాబోలని దుఃఖించటం దేనికి దుఃఖించటం అంటే మా ఆయన పోయారని ఏదో కొంత ఉంటుంది అంటే మెమరీస్ ఉంటాయి కదండి ఆ వ్యక్తితోటి అనుబంధము చిరకాలం అనుబంధం యాభై ఏళ్ళ అనుబంధం ఏళ్ళ అనుబంధం ఉందనుకోండి ఏవో బాల్య జ్ఞాపకాలు ఇవి ఇవి వచ్చి అయ్యో అని అనిపిస్తుంది ద మిస్సింగ్ ది పర్సన్ విల్ బి దేర్ బట్ మరణం అన్నది అతి సహజమైన విషయం దాని గురించి అసలు దుఃఖించాల్సిన సందర్భమే కాదు చాలామంది ఎందుకు దుఃఖిస్తారంటే ఒక గతానుగతి కో లో ఒక హాని పది మంది నడిచిన దారిలోనే వీడు కూడా నడుస్తాడు కొత్త పుంతలు తొక్కడం అన్నది అంటే కొత్త దారిలో నడవటానికి మనిషి ఇష్టపడ్డాడు అందరూ నడిచిన దాంట్లోనే నడుస్తారు ఓటు వేయాలంటే మీరు అందరూ దీనికి ఎవరికి ఓటు వేస్తున్నారండి అని అడుగుతాడు మేమందరం దీనికి ఓటేస్తున్నాం సరే తను అదే ఓటేసొస్తాం అదే అది అలా గతానుగతి కో లోక కాబట్టి చచ్చిపోయినప్పుడు మనం ఏడవాలి అని ఒక వ్యవస్థ దాని ప్రకారం ఏడ్చేస్తుంది అంతేగాని అదేమి సందర్భ శుద్ధున్న ప్రసక్తి కాదు ఎనీవే సో విహాయ జీర్ణాన్ని అన్యాన్ని కాబట్టి ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టేటంటే ఇది కుమాల దేహం ఇది పాడైపోయింది ఇంకా దాన్ని పట్టుకుని వేలాడితే వాడికి సుఖమా ఏమన్నా ఎందుకు పనికిరాని దేహం అది దీన్ని విడిచిపెట్టేస్తే చొక్క కొత్త చొక్క దొరుకు కొత్త దేహాన్ని ధరించవచ్చు మంచి చక్కటి కొత్త దేహాన్ని ధరించవచ్చు నవనవలాడిపోయే దేహాన్ని ధరించవచ్చు నవాలి అంటే నవనవలాడ్డబడ్డే అదే అని నవాలంటే నూతనం ఆయన సో అలాంటి దేహాన్ని పొందుతున్నాడు చక్కగా పొందుతాడు ఏమీ లోటు లేదు దేహానికి ఏ లోటు లేదు సో దేహీ ఆత్మా పురుషవత్ అవిక్రీయ ఏవ ఇర్థహి అంటే ఆత్మ అంటే జీవ ఇత్యర్థ జీవుడు అనే అర్థంలో వాడేరా మాటని ఓకే అంతేగాని పరమాత్మ అని మాత్రం కాదు దేహి యొక్క యథార్థ స్వరూపము ఆత్మయే అది నశించి ఎలాగూ కాదు అంటే అవిక్రీయ ఏవ అంటే ఈ వ్యక్తి యొక్క యథార్థ స్వరూపం ఏదైతే ఉన్నదో దాంట్లో వికారాలు ఏమీ రావు ఆత్మచైతన్య శక్తి అనేది ఏదైతే ఉన్నదో అది అలాగే మరోచోట ప్రకటమైపోతుంది తప్పిస్తే దానికి ఏ వికారములు లేవు తర్వాత శ్లోకం నైనం చందంతి శస్త్రాణి నైనందహతి పవక న చైనం క్లేదయంత్యాపహ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 వీళ్ళందరినీ కలిపి ఉరితీశారు ముగ్గురునో నలుగురినో వీళ్ళని ఉరికంబానికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఇదే నైన్ చందంతి శస్త్రాణి నైనంద హిపావక నైన్క్లెదయంత్యాపహ నోషయతి మారుతహ అని వల్లించుకుంటూ వెళ్ళి ఆ ఉరి తీసి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పలకరించి వాడి వాడు మన ఇండియన్నేగా ఉరితీసేవాడు కూడా మన ఇండియన్నే వాడిని పలకరించి నాయన చెత్త చేయకుని వాడికి వీళ్ళు ఓదార్పించి ఆ తాడు కొంత తమ మేడలో తాళ్ళ ఆమె పెట్టుకుని రెడీ ఫర్ డెత్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్ ఆ మొహం మీద ముసుగేసుకుని నవ్వుకుంటూ మరణించారు ఎందుకంటే ఈ శ్లోకం చెప్పుకునేవాడు కాబట్టి ఈ శ్లోక చాలా గొప్ప విషయం అది ఇప్పుడు సపోజ్ మనిషి మృత్యుశయ్య మీద ఉన్నాడు అనుకోండి మనిషికి తెలుస్తుంది ఇంకా మనం మరణించబోతున్నాము అని తెలుస్తుంది అంటే ఈ దేహాన్ని త్యాగం చేయబోతున్నాము అని తెలుస్తుంది తెలిసినప్పుడు నేను అప్పుడెప్పుడో కథ చెప్పాను చూడండి ఆ దూడ చీపురు గట్టి తినేస్తుందని బెంగెట్టుకుంటా అలా మరణించేదానికంటే చాలామంది మరణ సమయంలో ఎవరిని బెంగ పెట్టుకుంటారంటే మీకు దృష్టాంతం నేను చెప్తా ఒక ఆయన నేను హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళాను చాలా బెంగగా ఉన్నారు ఆయన ఎందుకంటే మీరు బెంగగా ఎందుకున్నారండి అని నేను అడిగాను ఎందుకంటే ఏదో వైద్యం జరుగుతోంది మీకు సేవలు చేసి వాళ్ళు చేస్తున్నారు కొద్ది రోజుల్లో మీరు బయటకు వచ్చేస్తున్నారు ఏం పర్వాలేదు ఎందుకు బెంగ ఎదురు పెట్టుకున్నారంటే చాలా వ్యవహారాలు పెండింగ్లో ఉండిపోయాయి ఆ వ్యవహారాలన్నింటినీ చూసుకోవాలి రైతే ఏమో ఇంకా వాడు శిస్తు అది ఇవ్వాలి రైతు నేను ఇక్కడ హాస్పిటల్లో పడిపోయి ఉన్నాను రైతులు శిస్తులు వాళ్ళ దగ్గర సరైన టైంలో వసూలు చేసుకోకపోతే వాళ్ళు సరిగ్గా ఇవ్వరు తర్వాత మళ్ళీ రెండో పంటకి నీరు చూసుకోవాలి వ్యవసాయం చేసుకోవాలి నేను ఇక్కడ హాస్పిటల్లో ఉండిపోయిన బెంగ పెట్టుకున్నాను అంటే దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మనిషి అనారోగ్యంతో బాధపడుతున్నాడంటే శారీరకమైన అనారోగ్యం కేవలము శరీరంలో ఉండే పీడ మాత్రమే కాదు మనిషికి తను లేకపోతే తను రంగంలో కర్ర నిలబడకపోతే ఆ పనులు అవ్వవేమో అనే బెంగ ఎందుకు వచ్చిందో చెప్పమంటారా కర్తృత్వం నేను చేయాల్సేసి కర్తను నేను మనిషి ఎప్పుడు కూడా కర్తను నేనని బతుకుతాడు తప్పించి మీకు మైకు బాగా వినపడుతుంది వెనకాలా ఓకే అలా బతుకుతాడే కానీ అసలు ఈ కర్తృత్వము సత్యమా అనే ప్రశ్న కళలో కూడా వేసుకోడు ఎందుకంటే మనిషి దేవాలయానికి వెళ్తారనుకోండి దేవాలయంలో నీవు కర్తవనంటారా లేకపోతే నీకు ఎందుకు కర్తృత్వం లేదని చెప్తారా ఏం చెప్తారు మీకు దేవాలయానికి తిరుపతి దర్శనానికి వెళ్ళారనుకోండి అయితే లోకల్ దేవాలయానికి వెళ్ళి మీరు సహస్రనామ పూజ చేయించారు అనుకోండి ఆ పూజారి మీతో మీరు పూజ చేశారండి కానీ మీ ఎందుకు కర్తృత్వం లేదు ఈ సత్యాన్ని తెలుసుకోండి అని చెప్తాడా ఏం చెప్తాడు మీరు కాబట్టి మీరు దేవాలయానికి ఒకసారి కాదు వెయ్యి సార్లు కాదు లక్ష సార్లు వెళ్ళినా నీ స్వరూపమునందు కర్తృత్వము లేదు అనే మాట మీకు చెవిలో పడే అవకాశమే లేదు అక్కడ అటువంటి బోధకి స్థానము కానే కాదు పైగా దేవాలయంలో మీరు కావ్యకర్మల్ని వెంట పెట్టుకుని పోయినట్లయితే మీ ఎందు కర్తృత్వ బుద్ధిని అధికం కూడా చేస్తాడు అయ్యో వాళ్ళు అడుగుతారు ఎవరండి కర్త ఎవరండే పూజ కర్త ఎవరండి అని అడుగుతారు ఎప్పుడైనా విన్నారా మీరామాట కనుక మనిషి సమాజంలోకి వెళ్ళాడనుకోండి పది మంది బంధువులకు వెళ్ళారనుకోండి బంధువులతో కలిశారనుకోండి దా ఆ కలిసినప్పుడు మీ ఎందుకు కర్తృత్వ బుద్ధి బలపడుతుందా సన్నగిలుతుందా బలపడుతుంది మార్కెట్కి వెళ్ళారనుకోండి కర్తృత్వ బుద్ధి బలపడుతుంది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 నేను ఆ సమయంలో ఆ పని ఏ కారణం చేతనైనా చేయలేకపోతే పరిస్థితులు అనుకూలించకపోతే ఈ కర్తృత్వం అనే భారము క్రొంగదీసేస్తుంది మనిషిని ఎందుకంటే వీడు చేయాలి కదా నేను ఎప్పుడైతే కర్తను నేను ఎప్పుడైతే అవుతానో ఆ పని నేను ఎప్పుడైతే చేయలేకపోయానో అదంతా కూడా పాడైపోయింది దానివల్ల రావాల్సిన ఫలమంతా చెడిపోయింది జరగాల్సిన పనులు ఏమీ జరగలేదు నడవాల్సిన స్థితి నడవటం లేదు ఇల్లు నడవాల్సిన ఇల్లు నడవటం లేదు రావాల్సిన రాబడి రావటం లేదు అని ఈ విధంగా దాని మీద అలా అల్లేసుకుని ఎవెవో అల్లేసుకుని ఒక ఒక చక్కటి సత్యాన్ని చూడలేకపోతాడు అంధుడు అయిపోతాడు ఎవరు కలిసినా చక్కటి సత్యము ఈ జగత్తులో ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా ఆఖరికి చేమ చిటుమన్నా కూడా అది ఈశ్వరుని యొక్క మహిమ చేతనే ఈశ్వరుడు అంటే ఎక్కడో కూర్చుంటాడని కాదు ఈ నియతి జగన్ నియతి రూపంగా ఉండే ఈశ్వరుని యొక్క స ప్రభావం చేతనే జరుగుతుంది అనే సత్యాన్ని అంతటి బలమైన సత్యాన్ని సూర్యుడు ఎంత గట్టిగా ప్రకాశిస్తున్నాడో ఈ సత్యం కూడా అంత గొప్పగా ప్రకాశిస్తోంది అయినా సరే వీడు అంధుడైపోతాడు వీడు గుడ్లగో అయితే సూర్యకాంత్రిని చూడలేదో ఇంతటి గొప్ప సత్యాన్ని వీడు చూడలేడు జీవితకాలం మొత్తం మీద అలాగే ఆ కర్తృత్వ భావన తోటి చచ్చిపోతాడు నేను కర్తని నేను లేకపోతే ఈ కుటుంబం ఎలా నడుస్తుంది ఈ కుటుంబాన్ని ఇంతవరకు పోషించిన వాడిని నేను నేనే చచ్చిపోతే ఈ కుటుంబం ఏమైపోతుంది అని బెంగనట్టుకు చచ్చిపోతాడు కాబట్టి మహాదోషం ఎనీవే సో కానీ ఆత్మస్వరూపమునందు కర్తృత్వము యథార్థము కాదు ఇప్పుడు మరణించి ముందు మనిషిని కృంగదీసేసేటువంటి మహాభయం ఏమిటో తెలుసునండి కర్తృత్వం ఈ శ్లోకాన్ని కనుక ఒక్కసారి పఠించుకుంటే ఆ మరణ శయ్య మీద ఉన్నవాడు ఆ కర్తృత్వ భావం నుంచి బయటపడిపోతాడు బయటపడిపోయి హాయిగా గుండెల మీద ప్రాణాన్ని విడిచిపెడతాడు యోహి రక్షతి యోహి గర్భే రక్షతి భాగవతంలో వస్తుంది ఎవడు రక్షించింది అని అడుగుతాడు అడిగితే సమాధానం చెప్తాడు గర్భంలో ఉండగా ఎవడు రక్షించాడో వాడే రక్షిస్తాడు అని చెప్పి తల్లి గర్భంలో ఉండగా ఎవరు రక్షించారండి తల్లి రక్షించిందా కొన్ని తండ్రి వీడి వీడేమన్నా రక్షించాడా కొన్ని ఊళ్ళో ఉండే రాజుగారు రక్షించారా లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఎవడ రక్షి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రక్షించారా ఎవడని రక్షించారు గర్భంలో ఉండగా యో రక్షతి గర్భే గర్భంలో ఉన్నప్పుడు ఎవడు రక్షించాడో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 వాడికి చుట్టుపక్కల వాళ్ళందరూ కర్తలుగానే భాషిస్తారు ప్రతి కర్మని చేసే కర్త నేను కదా కాబట్టి నాకు మీరందరూ కర్తలుగా భాషిస్తారు మీరందరూ కర్తలుగా భాషించినప్పుడు కర్త చేసే ప్రతి పని నాకు అనుకూలం కాదు కావాలనే లేదు కొంతమంది కర్తలు చేసే పనులు నాకు అనుకూలంగా ఉంటాయి వాళ్ళ రాగం ఏర్పడుతుంది ఇంకో చేసే ఇంకో కర్తలు చేసే క్రియలపై అవి నాకు ప్రతికూలంగా ఉంటాయి వాళ్ళ మీద ద్వేషం ఏర్పడుతుంది కాబట్టి నేను కర్తని అని అనుకుంటున్నంతసేపు ఎదుటి వాళ్ళందరూ కర్తలుగా భాషిస్తారు వాళ్ళు కర్తలుగా భాషిస్తున్నంతసేపు వాళ్ళు చేసే పనులు ఎందు రాగద్వేషాలు ఉంటాయి అప్పుడు వాడు చేసిన అవమానం చేసేడనో వాడు తిట్టాడనో నేను దుఃఖపడుతూనే ఉంటాను ఎప్పుడైతే నేను కర్తని కాను నేను తెలుసుకున్నాను అప్పుడు ఎదుటివాడు కూడా కర్త కాదు అక్కడ కర్త ఎవడు లేడు అని తెలుస్తుంది అప్పుడు మీకు వాడు అవమానం చేశాడు వీడు అవమానం చేశాడని దుఃఖమే ఉండదు అబ్బో మీరు ఆలోచించండి చాలా గంభీరమైన విషయం కనుక తన కర్తృత్వాన్ని విడిచిపెట్టేసి ఉన్న తన కర్తృత్వం ఉన్నవాడే మరణ సమయంలో బెంగపెట్టుకుంటాడు నా ఎందు కర్తృత్వం లేదు నా కర్తవ్యాన్ని ఆ సమయంలో సందర్భానుసారంగా కర్తవ్య నిర్వహణ చేసేం కానీ కర్తృత్వం అనేది లేదు తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తంగా అంటే కర్తృత్వ భోక్తృత్వముల యొక్క బరువు పూచి లేకుండా నిత్యకర్మని కర్తవ్యకర్మని చేసుకుంటూ పోతే అంటే వాళ్ళు ఆ విప్లవీరులు దేశం యొక్క సేవ పేరుతోటి కొంత కర్మని వాళ్ళు ఈ కర్మ మనం చేయాలి అని చేశారు అయిపోయింది ఉరికమ్మానికి ఎక్కి ముందు మేం చచ్చిపోతే ఇంక దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టివాడేవాడు తర్వాత ఎవడు ఫైట్ చేస్తాడు మేమే కదా ఫైట్ చేయాల్సిన వాళ్ళం మరి మేమే మేమే లేకుండా పోతే స్వాతంత్ర్యం రాదేమో దేశానికి అని ఈ రకంగా కర్తృత్వం పెట్టుకుంటే వాడు చచ్చిపోయేప్పుడు కూడా దుఃఖపడుతూనే కావాల్సి ఉంటుంది అటువంటి అజ్ఞానం అనేది సుతరాము లేకపోవడం చేత నయనంతి శస్త్రాన్ని నయనందహతి పావకహ మా వంతు పని మేం చేసాము మా చేత భగవంతుడు ఆవకంగా చేయించినాడు ఈ దేహం పోతే ఇంకొక దేహం వస్తుంది ఈ వీరుడు పోతే మరో వీరుడు వస్తాడు ఈ స్వాతంత్ర్యాన్ని ఎప్పుడు రావాలి భార దేశం ఎప్పుడు స్వతంత్రం అవ్వాలని నిర్ధారించేది ఒక వ్యక్తి కాదు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేస్తున్నదంతా నడుస్తూ ఉంటుంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు కృతార్థుడే వాడికి ఎప్పుడు ఆ దుఃఖం అనేది ఆ భారం అనేది ఉండదు అనివే ఈ వీరుడు ఈ స్వాతంత్ర్య వీరుడు ఈ శ్లోకాన్ని వల్లిస్తూ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 ట్ అని బ్రిటిష్ వాళ్ళు దే ట్రై టు బ్యాన్ ఎందుకంటే ఈ విప్లవ వీరులకి భగవద్గీత స్ఫూర్తి అంటే అప్పుడు ఏం చేస్తారండి టెర్రరిస్టుల అందరినీ సపోర్ట్ చేసే బుక్ ఏదైనా ఉంటే ఏం చేస్తాడు బుష్ ఏం చేస్తుండే బ్యాన్ చేసేస్తా యునైటెడ్ స్టేట్స్లోనే కాదు ఇరాక్ ఇరాన్లో కూడా బ్యాన్ చేస్తా కాబట్టి ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండకూడదని బ్యాన్ చేసి పెడతాడు సో ఎందుకంటే సపోర్ట్ ఇవ్వడానికి వీరు లేదని చేస్తారు అలాగే గీతను బ్యాన్ చేయాలని బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేస్తే అప్పుడు ఎవరో అసలు ఆ ఇచ్చారు గీతను బ్యాన్ చేయడం ఏంటంటే ఏమైనా అర్థం ఉందా గీతను బ్యాన్ చేయాలంటే భారతదేశంలో ముప్పై మూడు కోట్ల మందిని మీరు మరణ చంపితే అది బ్యాన్ అవుతుంది అంతవరకు అది బ్యాన్ కాదని ఎవరో చెప్పారు తర్వాత వారెన్ హేస్టింగ్స్ అని ఒక వైశ్యరాజు ఉండేవాడు ఆయన భగవద్గీత చాలా ప్రీతిగా చదివేడా సో ఈ రకంగా ఈ శ్లోకాలు ఈ శ్లోకం ఈ ఒక్క శ్లోకం ఉండే ఇది భారతదేశ స్వాతంత్ర సంగ్రామంతో ఉన్న జతపడి ఉన్న శ్లోకం ముడిపడి ఉన్న శ్లోకం మన స్కూల్స్లో ప్రభుత్వం వాళ్ళు ఈ శ్లోకాన్ని చెప్పాల్సి ఉండే నిజానికి దీంట్లో మతమేముంది ఈ శ్లోకంలో నయనం చెందంత శస్త్రాన్ని మతం ఏమైనా అన్ని మతాలకి సమానంగా వర్తిస్తున్నారు ఏ మతం వాడైనా ఆ శ్లోకాన్ని అనొచ్చు అని మన వాళ్ళు మొదల మన ఈ సెక్యులరిజం పేరుతోటి ఈ శ్లోకాన్ని చెప్పరు చెప్పరు వీళ్ళు ఫస్ట్ చాలా గొప్ప శ్లోకం దానికి హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ అది ఇప్పుడు ఒక్కసారి ఆ శ్లోకంలో ఉండే పదాలకు అర్థం చెప్తాను చెప్పండి ఏనం ఈ ఆత్మస్వరూపమును శస్త్రా ఆయుధములు నెందీసివేయవు ఏనం ఈ ఆత్మస్వరూపమును పవక అగ్ని దహతి తగులబెట్టదు ఏనం ఈ ఆత్మస్వరూపమును ఆపహచ నీళ్లు కూడా నేదయంతి తడుపవు మారుతహ గాలి నోషయతి ఎండింపజేయదు గాలి ఏం చేస్తుందంటే తడిగా ఉన్న దాన్ని ఎండిట్లా చేసేస్తుంది సో ఇప్పుడు మీకు వేసం కాలంలో వేడి గాలి వచ్చి దేహానికి తగిలితే వాడికి సన్స్ట్రోక్ వస్తుంది శోష వచ్చి పడిపోతాడు అవునండి ఎండ రామాట అదే శోష అయ్యేది గాలి ఎండ ఎండ ఉంటే పర్వాలేదు ఇప్పుడు చలికాలంలోనైనా వేసవ కాలంలోనైనా గాలి మీకు చాలా డేంజర్ అది గాలి లేకపోతే విండ్ చిల్ అంటారు చలికాలంలో అయితే విండ్ లేకపోతే నో ప్రాబ్లం మీరు చలికాలంలో విండ్ వెరీ డేంజరస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ నేను ఒకసారి ఫుట్పాత్ మీద నడుస్తున్నా టొరాంటోలో మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఒళ్ళంతా కప్పుకున్నాను బూట్లో అవే ఉన్నాయి చేతులకి గ్లోవ్స్ ఉన్నాయి నడిచి టోపీ ఉంది అంతా ఉంది నడిచి వెళ్తున్నాను నడిచి విండ్ కొట్టింది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 అలాగే వేసవ కాలంలో కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నా పర్వాలేదు కానీ ఆ టెంపరేచర్తో ఉన్న గాలి కనుక మీకు తగిలితే ఒక పది నిమిషాలు శోష వచ్చి పడిపోతుంది సో ఈ విధంగా నాలుగు పంచభూతాల్లో ఆకాశం మినహాయించి మిగిలిన నాలుగు భూతములు కూడా దేహాన్ని నశింపజేయ సమర్థములై ఉన్నవి నీళ్లలో పాడేస్తే దేహాన్ని దేహం నశించిపోతుంది నిప్పుల్లో పాడేస్తే నశించిపోతుంది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 పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దక్ష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవీష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం త శ్రీకృష్ణార్పణమస్తు శ్రీవళ భగవద్గీత క్లాసు సక్సెస్ఫుల్గా అయింది చాలా